వస్తమేష్టరాజస్పత ఆనశున్సీల సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ం పూర్ణమదూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష శాంతిశాంతిశ్శాంతి దృప్తబాళాకిర్హ స ప్రాణ బాహ్యాధారభేదా విస్తృత ప్రాణ ఏక్యాహ్యపిండారణ విరాట్ वैश्वानर आत्माष प्रजापति कण्यगर्भ इन पिंड प्रधान शब्द आख्याय सूरियादिप्र विभक्तरण ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఈ విచారం ఎందుకంటే లోకంలో అనేకత్వ దృష్టి అధికంగా ఉంటుంది సర్వమును అనేకముగా భావన చేయుత భిన్న భిన్నంగా భావన చేయుత అనేది మనకి సమాజంలో కనపడుతుంది ఈ అనేకత్వము ఒకే తత్వమునందు వ్యవహారం కోసం కల్పించుకున్నది అని తెలుసుకుంటే సమస్య కాదు అలా కాకుండా ఈ అనేకత్వమే సత్యమని అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏకజీవవాదము అంటారు నిన్న నేను ఆ బహుజీవవాదంగా చెప్పాను అంటే ప్రతి వాళ్ళు వేరు వేరు జీవులు ప్రతి జీవుడికి ఒక దేహము సో ఆ దేహంలో ప్రాణము అలా చూడవచ్చు మీరు దాన్ని బహుజీవవాదము అలా కాకుండా ఇంతమంది జీవులు లేరు ఒకే జీవుడు ఉన్నాడు ఆయనకే ఆ జీవుడికే బ్రహ్మాండ శరీరి అని పేరు ఒకే జీవుడు ఉన్నాడంటే ఆ ఒకే జీవుడు మీరు నేను అలా అవుతా ఉండేది మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా కాబట్టి ఒకే జీవుడు అంటే అది ఇంకా ఫలానా కాదు బ్రహ్మాండ శరీరం మొత్తం బ్రహ్మాండమంతా దేహము ఈ బ్రహ్మాండము అది ఆ పరమేశ్వరుని యొక్క రూపం పరమేశ్వరుడే బ్రహ్మాండ రూపంగా ప్రకటమైనాడు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడనుకోండి ఇప్పుడు రాముడు అంటే దేహము లేకుండా రాముడిని మీరు ఎలా భావన చేస్తారు దేహం ఉండాలి రాముడికో దేహం ఉంటుంది ఏ మనస్సు లేకుండా రాముడిని భావన చేయగలరా చేయలేరు దేహం ఉంది కానీ మనస్సు లేదంటే అలాంటి రాముడు ఎక్కడైనా ఉంటాడా ఆత్మ లేని రాముడిని భావన చేయగలరా అది చేయలేదు కాబట్టి ఒక నామము రూపము ఎప్పుడైతే మీరు ప్రవేశపెట్టారో అప్పుడు దేహము బాహ్యదేహము ఆంతరమైన సూక్ష్మదేహము ఈ రెండింటినీ నిలబెడుతూ ఉండేటువంటి ఆత్మచైతన్యము మూడు అంశాలు వస్తాయి అండి మూడు కాకుండా నాలుగు కూడా పెట్టచ్చు మీరు ఈ దేహము సూక్ష్మదేహము మనస్సు ప్రాణము ప్రాణం కూడా ఉండాలి కదా అది కూడా సూక్ష్మదేహంలో భాగమే సూక్ష్మదేహాన్ని రెండు చేయండి ఒకటి విజ్ఞానశక్తి రెండు క్రియాశక్తి రెండు కలిపితే సూక్ష్మదేహం అవుతుంది సూక్ష్మదేహాన్ని రెండు భాగాలు చేశారనుకోండి ప్రాణము విజ్ఞానము క్రియాశక్తి అంటే ప్రాణము విజ్ఞానము ఆత్మ నాలుగై చేతులు దేనికి దానికి పేర్లు ఉంటాయి ఇప్పుడు రాముడు ఫలానా మనిషి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి స్వలదేహం ఉంటుంది ప్రాణం ఉంటుంది బుద్ధి లేక మనస్సు ఉంటుంది ఆత్మచైతన్యం ఉంటుంది అదేవిధంగా ఎత్ బ్రహ్మాండే తత్ పిండాండే ఎత్ పిండాండే తద్ బ్రహ్మాండే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీకినూ మనిషికి ఉన్నట్టు మనిషి ముఖం మీద మత్స్సు ఉందనుకోండి లో కూడా అది వస్తుంది సో పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లో మత్స్సు ఉందనుకోండి మనిషి ముఖం మీద కూడా అది ఉంటుంది రెండింటికి కరస్పాండెన్స్ ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మనిషిలో ఈ నాలుగు అంశాలు ఉన్నాయి కదా అదే మీరు బహుజీవవాదం చెప్పినప్పుడు అలా అనుగు మీరు ఏకజీవవాదంలోకి రండి ఏకజీవవాదంలో ప్రథమ జీవుడు ఎవరు సృష్టికర్త ఆయన ప్రకటమవుతాడు పరబ్రహ్మ నుండి ప్రకటమవుతాడు సృష్టికర్త ఎలా అయితే వ్యక్తికి ఉపాధి ఉంటుందో ఆ సృష్టికర్త కూడా ఉపాధి ఉంటుంది సోపాధిక వీడి వ్యక్తి సోపాధికుడు కదా వీడి ఉపాధులు ఏమిటి దేహము ప్రాణము మనస్సు వీరి ఉపాధులు కూడా ప్రజ సృష్టికర్త రూపంగా ప్రకటన కాగానే ఆయనకు కూడా మూడు ఉపాధులు ఉంటాయి చూడండి పురాణ పరిభాష అంతా కూడా కలగాపులకంగా అయిపోతుంది మీరు పురాణ పరిభాషను కొంచెంసేపు పక్కన కేవలము వై వేదాంత పరిభాషలో చూసుకుంటే ఆ ఏకజీవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఏకజీవుడే ఆయనకే హిరణ్య గర్భ అని పేరు ఆయన అంటున్నారుగా హిరణ్య గర్భ పేరు అలా ఉంది హిరణ్య అంటే బంగారం పురాణంలో అలాగే ఆయన బంగారం అంతా ఒళ్ళంతా అలాగే చెప్తారు పురాణం హిరణ్యం అంటే బంగారమే కానీ వేద ఉపనిషత్తులో అలా కాదు బంగారం కాదు బంగారం బంగారం అంటే అది మెటల్ అలా కాదు హిరణ్య శబ్దానికి తేజస్సు అని అర్థం తేజో వై హిరణ్యం తేజస్సు నిండినవాడు అంటే మధ్య మాంసమయుడు కాదయా ఆయన తేజస్వరూపుడు చిన్మయుడు అనే అర్థంలో హిరణ్య గర్భ అని పేరు గర్భ అంటే గర్భము అని అలాగా గలవాడు అని అర్థం సో హిరణ్య గర్భ ఆయనకే కహ అని పేరు కహ ఉంది కదా అక్కడ వాక్యంలో కహ అని పేరు కహ అంటే హిరణ్యగర్భుడికే పేరు పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడిని బ్రహ్మదేవుడు అంటారు అందుకనే కహ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం కూడా చెప్తారు పురాణ పరిభాషలో సో కహ తర్వాత ఆయన మనస్సు ఉపాధిగా చెప్పినట్లయితే హిరణ్యగర్భ అంటారు ఆనందస్వరూప కహ అని ఎందుకన్నారంటే ఆయన ఆనందస్వరూపుడు ఆయనకి దుఃఖం ఉండదు ఎక్కువ ఉండదు కొంచెం ఉండేది నిన్న చెప్పానుగా ఒక్క పిసరు దుఃఖం ఒక్కపిసరో అరతి అరత్ అంటే ఒంటరిగా ఉండినప్పుడు ఏమీ తోచకపోవడం నుంచి సర విసిస్తోందండి ఒంటరిగా ఏమీ తోచట్లేదంటారు దాన్ని అరతి అంటారు ఆ అరతి ఆయనకి కూడా కలిగింది కానీ అహం బ్రహ్మాస్మయం తెలుసుకోగానే పోయింది కూడా భయం అబో ఏమైనా అవుతుందా దేవం ఉందా అని భయం కానీ అహం బ్రహ్మాస్మయం తెలుసుకోగానే కాబట్టి ఆయనలో కూడా ఆరంభంలో జీవలక్షణాలున్నా జ్ఞానస్వరూపుడుగా ఆయనలా ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతాడు కాబట్టి ఆయనకి కహ అని పేరు క అంటే ఆనందం కహ అంటే ఆయనకి ఆనంద స్వరూపుడు అని పేరు అయితే ఆయన ఎందు ఆ ప్రాణశక్తి ఉన్నది కదా కాబట్టి ఆయనకి సూత్రాత్మ అని పేరు నిన్న మీకు మనవ చేశాను సర్వ ప్రాణులు ఆయన నుంచే ఆవిర్భవించాయి కదండి ఆయన మీదే ఈ సకల ప్రాణులు ఆవిర్భవించినాయి వాస్తవంగా ఆయనలోనే ఉన్నాయి ఈ సకల ప్రాణులు కాబట్టి ఆయనకి ప్రజాపతి అని పేరు ఇలాగా తర్వాత సకల ప్రాణులలో ఆయన ప్రాణశక్తి రూపంగా ఉన్నాడు ఆ ప్రాణశక్తి ఏమంటే ప్రాణశక్తి బలంగా ప్రకటమయ్యేది ఎక్కడో చెప్పుకుంటారా ఉదరం ఆకలి ప్రాణం ఉందన్నదానికి దృష్టాంతం ఏమిటి ఆకలి ఆకలి వేసిందంటే వాడు ప్రాణంతో ఉన్నాడనమాట ఇంకా నాకు ఆకలి వేయట్లేదు నేను తిండి తిప్పలు లేదంటే పోతాడు ఆకలి సకల ప్రాణుల ఎందు ఆకలి రూపంగా ఉన్నటువంటి వాడు ఆ హిరణ్య గర్భుడే సకల ప్రాణులలో ప్రాణశక్తి రూపంగా అనగా ఆకలి రూపంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి వైశ్వానరహ అని పేరు తర్వాత ఈ చేతికి ఆత్మేమిటి నేను కాలికి ఆత్మవరు నేను ముక్కుకి కన్నుకి నేనే కాబట్టి ఈ సకల జీవులు వేర్వేరుగా ఉన్నట్లు భాషించే ఈ సకల జీవులకు ఆత్మెవరు ఆ హిరణ్య గర్భుడు ఫైనల్ ఆత్మ నిర్గుణ పరబ్రహ్మ అది ఫైనల్ అది ఇది ఇంటర్మీడియలీగా ఒక స్టేజ్ పెట్టుకున్నాం కదా హిరణ్య గర్భుడని ఆయనకి ఆత్మ కూడా పేరు కావండి తర్వాత ఆయన వైశ్వానరహ పేరు ఎందుకంటే సకల ప్రాణులలో ప్రాణశక్తి స్వరూపుడుగా ఆకలి రూపంగా ఉన్నాడు కనుక ఆయనకే వైశ్వానరహ అని పేరు అహం వైశ్వానవ భూత్వా ఆ శ్లోకం ముందు భోజనం గుర్తుకొస్తుంది ఆకలి వేస్తుంది గురించి మాట్లాడగానే ఆకలి వేసి ఎదురే దోశో కనిపిస్తుంది అందరూ సాయి కాలు బయో వైశ్వానరహ అని పేరు తర్వాత ఈ బ్రహ్మాండ దేహం కూడా ఒకే దేహం కింద మీరు తీసుకోండి మీ దేహం లేరు నా దేహం లేరు ఎన్ని దేహాల కింద మీరు తీసుకోండి ఏకహ బాహ్య పిండ ఆ పిండమేమిటి బ్రహ్మాండము అది ఆ హిరణ్య గర్భుని యొక్క స్థూలదేహము ఆ స్థూలదేహ దృష్ట్యా ఆయనకే విరాట్ అని పేరు విరాట్ అని పేరు ఎందుకు వచ్చిందో చూసిన వివిధం రాజ్యతే విరాట్ చెట్టుచామలుగా పర్వతాలుగా నదులుగా సముద్రంగా గ్రహాలుగా నక్షత్రాలుగా ఇన్ని రూపాలుగా ఆ బ్రహ్మాండ శరీర పరమాత్మ ఒక్కడే కనుక ఆయనకి విరాట్ అని పేరు నేనేం గమనించానంటే ఈ వేదాంత కోర్సులు చదువుతారు చూడండి బ్రహ్మచారులు విద్యార్థులు వాళ్ళకి ఈ హిరణ్య గర్భ వృత్తాంతం సరిగ్గా తెలియదు ఎందుకంటే ఆ క్లారిటీ చెప్పేవాళ్ళు ఉండాలి ఇప్పుడు కూడా విద్యార్థిని బట్టి వాడికి పాఠం చెప్పిన వాడిని మనం అంచనా వేసేయచ్చు విద్యార్థిని బట్టి ఎందుకంటే విద్యార్థి సిన్సియర్గా ఉంటాడు ఆ చెప్పేవాడు ఎలా చెప్తే అలాగా ఇప్పుడు ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుందనేదో సాగుతుంది కదండి సో ఆ విధంగా విద్యార్థులు బట్టి మీరు పాఠం చెప్పిన వాళ్ళని అంచనా ఈ విద్యార్ నేను ఎంత పాఠాలు సేవస్కుంటూ అక్కడ పాఠాలు చెప్పినప్పుడు సత్సంగ క్వశ్చన్స్ వేసినప్పుడు అరే మీరు కంగారు పడకుండా లిస్ట్ కింద రాసుకోండి అని ఈ పేర్లన్నీ వాళ్ళకి చెప్పివన్నీ స్థూలదేహ ఉపాధి క ఉపాధి విరాట్ ప్రాణోపాధికి సూత్రం అని పేరు అయితే సూత్రాత్మ అని పేరు ఆకలి ఉపాధిగా పెట్టుకుంటే వైశ్వానరహ అని దానికే పేరు ఆనంద స్వరూపుడు కనుక కహ అని దానికే ఆ తత్వానికే పేరు సకల ప్రాణులకు సృష్టికర్త కనుక ప్రజాపితంటే ఆ ప్రాణికే పేరు ఉపా ఆ తత్వానికే హిరణ్య గర్భ పేర్లు ఆ ప్రథమ జీవులకు ప్రథమ జీవుడు అంటారు మొట్టమొదటి జీవుడు అందరి జీవులు ఆయన ఎందు అలా అంతర్గతమై ఉంటారు ఆయనకే ఈశ్వరుని అని పేరు మీరు వెంకటేశ్వర స్వామన్నా అయ్యప్పన్న ఆయనే పేర్లు మీరు మార్చారు తప్ప ఆయనే ఇక్కడ శంకరులో ఏమంటున్నారంటే సూర్యాది ప్రవిభక్త కరణ మరి సూర్యుడు చంద్రుడు ఎవరు వీళ్ళంటే ఆ హిరణ్య యొక్క అవయవములు కరణ అంటే అవయవములు ఆయనకి సూర్యుడు ఒక కన్ను చంద్రుడు మరో కన్ను ఆయనకి ఆయన మరి శరీరంలో రక్తప్రసారం ఉండాలి కదా అంటే ఈ నదులన్నీ ఆయన శరీరంలో రక్తప్రసారం ఆయన శరీరం మీద రోమాలు ఉండాలి కదా అంటే ఈ అడవులన్నీ ఆయన యొక్క రోమములే తర్వాత ఆయనకి ఇంకా ఏవో చెవి శ్రోత్రేంద్రియమేమిటి ఈ దిక్కులన్నీ శ్రోత్రేంద్రియం ఈ రకంగా ఆయన సూర్యుడు చంద్రుడు సో సకల దేవతలు అగ్ని ఆయన యొక్క ముఖము అగ్ని సో సకల దేవతలు కూడా ఆయన యొక్క వేర్వేరు అవయవములుగా ఉన్నారు అది హిరణ్య గర్భుడు ఆయనకే ప్రాణ అని కూడా పేరు సమష్టి ప్రాణతత్వంగా ఆయనకే ఇప్పుడు ఆ వాక్యం చూడండి తస్యవ బాహ్య పిండ అంటే బ్రహ్మాండం అంతా ఒక్కటి ఆయనకే పిండము బాహ్యమునందు ఉంటుంది అంటే అర్థం అనాత్మ అని అర్థం బాహ్యమునందు ఉంటుందంటే అనాత్మే కదండి సాధారణ సాధారణ అంటే ఆయనతో తెలుసునండి ఇప్పుడు మీ దేహం వేరు నా దేహం వేరు మరో దేహం వేరు అంటే భిన్న భిన్నంగా ఉంటాయి దాన్ని యష్టి అంటారు సాధారణ అంటే సమష్టి అని అర్థం సమష్టి స్వరూపుడు సర్వప్రాణులను తన ఎందే కలిగి ఉన్నవాడు అనర్థం సాధారణ విరాట్ అంటే బ్రహ్మాండ దేహము ఉపాధిగా కలిగిన పరమేశ్వరుడు వైశ్వానర సకల ప్రాణులలో ఆకలియే ఉపాధి కాగలవాడు ఆత్మ సకల ప్రాణుల యొక్క సమష్టి స్వరూపుడు కనుక మన ఆత్మ అంటే ఆయనే ఇప్పుడు చేతికి ఆత్మెవరు నేను కన్నుకు ఆత్మెవరు నేను అలాగా అలాగా ఈ సకల ప్రాణులకు మనుషులకు పశువులకు పక్షులకు చెట్లు చేమలకు అన్నిటికీ మూలస్తంభం మూలస్థానం ఎవరు ఆత్మ అంటే ఆ హిరణ్య పురుష విధ ఆయన ఎలా ఉంటాడని అడిగారు ఆయన ఎలా ఉంటాడు ఎలా ఉండడం ఏంటండి ఇవే బ్రహ్మాండ రూపంగా ఉంటాడు కాదండి బ్రహ్మాండం గుడ్డులో ఉంటుంది కదా అండం కదండి అది అండం అంటే గుడ్డు ఈ గుడ్డులా ఈ గుడ్డు మీద మతం వచ్చింది ఈ జీవులందరూ గుడ్డు రూపంగా ఉంటారు పరమేశ్వరుడు పెద్ద గుడ్డు అయితే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గుడ్డుల కింద ఉంటారు అది ఒక మతం ఉంది సమాజంలో ఆ గుడ్డు రూపం ఉపస్థితుల్లో ఉంది అది పట్టుకుని ఒక ఆయుధంలో సో ఈ గుడ్డు ఇలా నిలబడి ఉందనుకోండి ఇలా పడుకున్న గుడ్డు కాదు నిలబడ్డ గుడ్డు అనుకోండి ఉంటే ఆ గుడ్డుని మీరు పురుష రూపంగా భావన చేయొచ్చు పురుష అంటే మనిషి అని అర్థం మనిషి రూపంగా భావన చేయొచ్చు ఇప్పుడు నేను భావన చేసుకున్నా ఆ హిరణ్య అలాగా నిలబడినట్టుగా ఉన్నాడు నిలబడ్డాడనకూడదు నిలబడినట్టుగా ఉన్నాడు మరి ఆయన కాళ్ళేమిటి పృథివీ పాదం పృథివీయే పాదములు మరి ఆయన శిరస్సేమిటి ద్యులోకమే కంఠమేమిటి ఆకాశమే కంఠము అంతరిక్ష లోకమే కంఠము సూర్యచంద్రులే కన్నులు ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి ఈ విధంగా పురుషాకారంగా వర్ణించారు అంతేగానే ఆయన పురుషులాగా నిలబడ్డాడని కాదు పురుషాకారంగా వర్ణించారు పురుష విధ ఓకే ఈ పురుష విధ అన్నది ఉపనిషత్తులో ఉంది ప్రజాపతి అంటే సకల ప్రాణులకు మూల పురుషుడు కహ ఆనంద స్వరూపుడు హిరణ్య గర్భ ఇంకా ఇవి కాకుండా మిగతా పేర్లు కూడా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఇంకా సాహిత్యంలో ఇంకా ఉంటాయి పేర్లు ఇటువంటి పేర్లతోటి కానీ ఈ పేర్లన్నీ కూడా శబ్దై అంటున్నారు ఈ పేర్లన్నీ ఆ పరమాత్మ శుద్ధ చైతన్య తత్వానికి చెందిన పేర్లు కావు దానికి పేరు ఉండదు ఇవన్నీ కూడా పిండ పేర్లు ఇప్పుడు ప్రాణము అంటే ప్రాణం దేంట్లో ఉంటుంది పిండంలో ఉంటుంది పిండం అంటే దేహం అండి పిండ ఉండేదో అన్నం వద్దనుకునేవాళ్ళు దేహం అని అర్థం పిండ శబ్దాన్ని సో అలాగే ఆకలి అంటే దేనికి ఉంటుంది పిండానికి ఉంటుంది సారీ ఇది సో పిండ ప్రధానములైనటువంటి శబ్దములు వీటితోటి వ్యవహారం ఆఖ్యాయతే ఆయనకు పేర్లు సూర్యుడు చంద్రుడు మొదలైన దేవతలన్నీ కూడా ఆయనకు అవయవాలు ఆయన గాలి పిలుస్తాడా పిలుస్తాడు ఏమిటో గాలి ఇందులో వాయువు వీడిచితో చూసారా అదే ఆయన పిలిచి గాలి ఈ రకంగా వర్ణించారు ఆయన కేశములు ఏమిటో తెలుసిన మేఘములు నిజంగా మేఘ కేశాలు ఉన్నాయనుకోవచ్చు మీరు అదంతా కూడా ఒక మెటాఫారికల్గా రూపకంగా వర్ణించారు ఉపనిషత్తులు ఈశ్వరుని అలా వర్ణించారు మీకు పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ పురాణ దృష్టి చాలా భిన్నంగా ఉంటుందండే దార్శనిక దృష్టిలో నేను చెప్తున్నాను పురాణ దృష్టి ఏం చేస్తుందంటే పురాణ దృష్టి ఎలా ఉంటుందంటే అంటే పురాణంలో సింబాలిక్గా చెప్తారు అయితే పురాణాలు ఒరిజినల్ పిసరంటాను కల్పితం దాని చుట్టూ కల్పించింది వింత అసలు ఏమో అసలు ఇది ఆవగింజంత కల్పన గుమ్మిడికాయ పురాణం అంటే అలా ఉంటుంది దాంతో అంతా కన్ఫ్యూషనే పురాణం అంటే ఏమిటో తెలుసు అండి ఇక్కడ మనందరూ ఉన్నాం చూడండి ఈ భూలోకంలో మనందరూ ఉన్నాం కదా వాళ్ళ వెళ్ళు ఉన్నారు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుంటూ ఉంటారు దెబ్బలు ఆడుకుంటూ ఉంటారు ప్రేమించుకుంటూ ఉంటారు విరుగుతూ ఉంటారు కలుసుతో ఉంటారు అలాగే అలాగే అక్కడ కూడా పైన కూడా అలాగే ఇంకో ప్రపంచం ఉంది అక్కడ ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా జనాలు చాలామంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళు కూడా దేవతలు అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు చుట్టుకుంటూ ఉంటారు కలుసుకుంటూ ఉంటారు పెళ్ళి ఆడుతారు వాళ్ళకు కూడా పిల్లలు అందరూ ఉంటారు సంసారులు ఉంటారు వాళ్ళకు కూడా కోపాలు తపాలు ఉంటాయి అలాగే అలాగంటే ఒక భావన వచ్చేస్తుంది మీరు ఏదైనా టీవీ సీరియల్ కనుక చూసినట్లయితే ఓహో ఇలా ఉంటారు నువ్వు వాటిపై అని అనిపిస్తుంది నాకు అలా అనిపించింది బహుశా నేను ఏమన్నా తప్పుగా అనుకున్నానా లేకపోతే అలాగే అనిపించిందా మీకు కూడా ఓకే ఏకంచ అనేకంచ బ్రహ్మ ఏ తాపదేవా ఏమన్నా ఆ పరబ్రహ్మ ఏకమా అనేకమా ఏమంటే నేను ఉన్నానండి నేనే ఏకమా అనేకమా చెప్పండి ఏకజ్జ అదే కజ రెండూ లేదే ఏకం అంటే స్వామి తత్వవిధానంద అంటే ఏకం రెండు చేతులు రెండు సప్తశి ఋషన్యా ప్రాణాహ తలకాయ పైన ఏడు ఉన్నాయి ఇంద్రియాలు అనేకం ఏ తలకి పైన ఏడు ఉన్నాయి ఇప్పుడు డాక్టర్లు ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి డాక్టర్ని కలిసాను ఆయన ఆర్థోపీడిక్ స్పెషలిస్ట్ అనుకున్నాను నేను ఆయన అన్నారు ఆర్థోపీడిక్స్ లో సబ్ స్పెషాలిటీ ఉంది అది ఏమిటో తెలిసిన చీలమండ స్పెషలిస్ట్ ఆయన చీలమండ కుడికి ఎడమకి తేడా అంటే ప్రస్తుతానికి లేదండి అని చెప్పారు ప్రస్తుతానికి చీలమండ స్పెషలిస్ట్ ఆయన చీలమండలనే పరిశీలిస్తాడు వాటికి తగిలిన దెబ్బలకు సంబంధించి ఆయన చూస్తాడు అంటే మొత్తం పాదం అంతా చూడడానికి చూడ్డం మొత్తం పాదం అంతా చూసి స్పెషలిస్ట్ వేరే ఉన్నాడు పోడాలజిస్ట్ని నేను ఒకసారి పెన్సిల్వేనియా వెళ్ళా సారీ పెన్సిల్వేనియా అంటే రాష్ట్రం ఫెలడెల్ఫియా ఫెలడెల్ఫియా టౌన్కి వెళ్ళా వెళ్తే అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోడాలజీ అని ఒక పెద్ద బిల్డింగ్ కనపడే పాదాలకి పాదాలకి ఏం చేస్తారండి అంటే అంటే గోళ్ళు అవి సక్కగా గుండ్రగ్గా ఉండడం పాదాలకి బీటలు వారతాయి చూడండి వాటికి అలా వేట్లు వారకుండా వందులు అవి ఏర్పాటు చేయడం అది ఆ సంస్థ పేద బిల్డింగ్ అండి పోడాలజీ ఇంకా ఇంకా ఏమేమో ఉండే ఇప్పుడు చెప్పండి దేహము వీడు ఏకమా అనేకమా వీడు ఏకంచ అనేకంచ ఇంతేనండి బ్రహ్మ అంటే ఈ సగుణ బ్రహ్మ ఇంతమాత్రం ఇంకేముంటుంది బ్రహ్మాండం అంతా భూలోకం సువర్ణోకం జీవిలోకం అన్నీ కవర్ చేసేస్తే ఇంతకంటే వేరే అధికంగా ఏమీ లేదు నా తప్ప పరమస్థి ఇంతకంటే అధికంగా ఏమీ లేదండి ఏది నామరూపాత్మకమైన సగుణ బ్రహ్మ అంటే సంసారము బ్రహ్మాండము ఇంతే అయితే ఇంకో రహస్యం సమష్టి అనేది ఎప్పుడు వ్యష్టిలో పర్యవసానాన్ని చెందుతుంది అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు గోజాతి ఉందండి గోజా గో అంటే ఆవు కదా గోజాతి మీరు గోజాతి ఎక్కడుందో నాకు చూపించండి ఎక్కడ చూపిస్తారు గోజాతి అంటే ఒకటో చూపించాలి ఎక్కడ చూపిస్తారు ఓ ఆవు దగ్గరిని తీసుకెళ్ళి అయ్యా ఈ చూడు ఈ ఆవు ఏ జాతికి చెందినదో అది గోజాతి అని చెప్పాలి మీరు ఆవు చూపించద్దు నాకు మీరు వ్యక్తిని చూపించకుండా జాతిని చూపించకుండా చూపించగలరా చూపించలేదు అలాగే సరిగ్గా అదేవిధంగా హిరణ్య గర్భుణ్ణి చూపించమంటే చూపించలేదు కానీ ఆ హిరణ్య గర్భుడు ప్రతి చెందుతూ ఉంటాడు కాబట్టి ఒక మనిషిని చూపించి రే ఈ మనిషి ఏ పూర్ణతత్వానికి అంగమో అది హిరణ్య ఈ పశువులు ఏ పూర్ణతతత్వములన్న అంతర్భాగములై ఉన్నాయో అది హిరణ్య గర్భుడు అని మీరు వ్యష్టిని బేసిస్గా చేసుకుని సమష్టిని చూపించాలి మొత్తం సమష్టంతా నా ముందు చూపించండి అంటే దానికే విశ్వరూప దర్శన యోగము అని పేరు భగవద్గీతలో మొత్తం సమష్టంతా మీ ముందు ఎవడో చూపించడు శ్రీకృష్ణుడే వెళ్ళి దిగొచ్చే అవునో చూపిస్తే మీరు ఏమవుతుందో చెప్పుకుంటారా మీరు జడుచుకుంటారు అర్జునుడికి ఏమైంది జడుచుకున్నాడు అలాగే వీరు కూడా జడుచుకుంటారు కాబట్టి సమష్టిని చూడడం అంటూ ఏం కుదరదు సమష్టిని వ్యష్టిలో మీరు దర్శించవచ్చు అదే అంటున్నారు భాష్యకారుడు ప్రత్యేకంచరీర భేదేషు పరిసమాప్తం ఆ హిరణ్య గర్భతత్వము దేనియందు పూర్ణంగా నిండి ఉండి సమాప్తమంటే నిండి ఉండడం ఏనయందు సమ్యకు ఆప్తం ఏనయందు పూర్ణంగా నిండి ఉంది అంటే ప్రతి వ్యక్తి ఎందు కూడా ప్రత్యేకం ఒక్కొక్క వ్యక్తి ఎందు ఆ వ్యక్తి మనిషి కావచ్చు పశువు కావచ్చు పక్షి కావచ్చు పక్షిలో హిరణ్య గర్భతత్వం ఉంటుంది ఎలాగా దేహం ఉన్నది ఆత్మ ప్రాణం ఉన్నది ఇంద్రియములు ఉన్నాయి హిరణ్య సూర్యుడు చంద్రుడు కళ్ళు అయితే ఈ పక్షికి రెండు కళ్ళు ఉన్నాయి తర్వాత దాంట్లో గాలి తీరుస్తుంది విడుస్తుంది మొత్తం హిరణ్య గర్భ లక్షణాలు అన్నీ దీ దానికి కూడా ఆనందం కలుగుతుంది కాహా అది కూడా సంతానాన్ని కంటుంది ప్రజాపతి అన్నీ కాబట్టి ఆ సమష్టి హిరణ్య ప్రతి వ్యక్తి ఎందు పర్యవసానాన్ని చెందుతూ ఉంటారు చేతనావత్ తర్వాత చూడండి దేహము ఇంద్రియములు ప్రాణము మనస్సు ఉండి ఆత్మ చైతన్యం లేకుండా ఉండడం అనేది కుదరదు ఇది ఎలాగంటే ఫ్యాన్కి ఏ రెక్కలు ఉన్నాయి ఆ బొడింగ్ ఉంది కడ్డి ఉంది ఫిక్స్ చేసింది కానీ ఎలక్ట్రిసిటీ లేదన్నట్టుగా ఉంటుంది అలా కుదరదు కాబట్టి ఇదంతా పిండము స్థూలమైన పిండము సూక్ష్మమైన దేహము స్థూల సూక్ష్మ ఈ స్థూల సూక్ష్మ దేహములను వీటికి మూలస్థానంలో ఉన్నటువంటి ఏ చైతన్యము అంటే ఎరుక ఆ తెలివి కానీ చైతన్యము అని సంస్కృతంలో అంటారు అవేర్నెస్ అని ఇంగ్లీష్లో అనొచ్చు కొంతమంది కాన్షియస్నెస్ అని కూడా అంటారు తప్పేం కాదు దానికి తెలుగులో అయితే తెలివి ఎరుక అనొచ్చు తెలివి అంటే ఆ పర్టికులర్ తెలివి కాదు నాకు తెలివి అలాగంటే తెలి తెలివి కరెక్టే తెలివి అంటే ఆ ఘటన తెలిసింది పటం తెలిసింది అలా కాదు ఈ విశిష్ట నామరూపములన్నీ ఏ తెలివిలో తెలుస్తాయో ఆ తెలివి కొంత ఒకప్పుడు దాన్ని తెలివి డి అని కూడా డి అనే పదాన్ని కూడా దానికి జత చేయొచ్చు చేస్తే ఆ సమష్టి మీనింగ్ వస్తుంది ఆ సాధారణార్థం వస్తుంది అగో ఆ చైతన్యం అది ఉండాలి అది ఉన్నప్పుడే ఈ బాహ్యపిండం కానీ సూక్ష్మదేహం కానీ అవన్నీ కూడా స్థితిని కలిగి ఉంటాయి వాటి యొక్క వ్యవహార యోగ్యములు కూడా అవుతాయి కాబట్టి ఈ పిండము హిరణ్య గర్భ రూపంగా ఉండే బ్రహ్మాండ శరీరము చైతన్యమును కలిగి ఉన్నది కర్తృభోక్తృచ అది కర్త భోక్త కూడా పైగా ఎందుకంటే హిరణ్య నేను సృష్టి చేస్తాను అని అనుకుంటాడు సృష్టి చేస్తాడు కర్తృత్వం ఉంటుంది చేసిన సృష్టిని చూసి ఆ బాగా చేశాను అని భోక్తృత్వం అలా ఉంటున్నాయి హిరణ్య గర్భుడికి కూడా ఆత్మస్వరూపం తెలియకపోతే కర్తృత్వ హోక్తృత్వాలు ఉంటాయి అప్పుడు హిరణ్య గర్భుడు కూడా బంధి బంధింపబడతాడు కర్తృత్వ హోక్తృత్వం ఉందంటే బంధంలో పడ్డాడు అన్నమాట ఇది అవిద్యా విషయమేవా ఇప్పుడు రెండు టాపిక్స్ ఉన్నాయి విద్యా విషయము అవిద్యా విషయమో అని కదా మరి ఇదంతా ఇప్పుడు దాకా చెప్పినాయి అదంతా ఇది విద్యనా అవిద్యన అంటే అవిద్య ఎందుకంటే మీరు కర్తభోక్తాన్ని ఎప్పుడైతే అన్నారో ఉపాధిని ఎప్పుడైతే పట్టుకున్నారో అవిద్యలో పడిపోతుంది అదంత విద్య అంటే ఏకం అద్వితీయం అది విద్య అంచేతనే మీరు హిరణ్య గర్భుణ్ణి ఏకహ అంటారు అద్వితీయ అంటారు ఎందుకంటే ఏకాక ఆపోజిట్ కూడా ఉంది అనేక వితని హిరణ్య గర్భ ఉంది అనేక ఉంది కానీ ఇంకా పరబ్రహ్మ దగ్గరికి వెళ్తే ఏకాలు అద్వితీయం నో సెకండ్ విథౌ వన్ విథౌట్ అ సెకండ్ ఎస్ దిస్ ఏక ఏక అండ్ ఆల్సో అనేక ఆత్మత్వేన ఉపగత ఇదే ఆత్మ అనుకున్నాడు ఆయన ఇది ఆత్మ ఇది ఆత్మ అంటే హిరణ్ జగన్ ఒకసారి నాకు బాగా గుర్తుండి సారి నేను మా నాయనగారిని అడిగాను ఏమంటే ఈ అద్వైతం ద్వైతం ఈ భేదాలన్నీ అలా వచ్చాయి అసలు ఈ ఇంత ఇంత మిస్టేక్కి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చెప్పారు ఇదే ఒకటి రాసంగం రహస్యం ఏంటంటే హిరణ్య గర్భతత్వం అనేది ఒకటి ఉన్నది అదే ఫైనల్ అనుకున్న వాళ్ళందరూ ద్వైతులుగా మిగిలిపోతారు ఇప్పుడు హిరణ్య ఒక వైష్ణవ సిద్ధాంతం ఉందనుకోండి ఆ హిరణ్య గర్భుడికి విష్ణువు అని పేరు పెట్టేసి కూర్చుంటారు వాడు అది ఫైనల్ ఇంకా విష్ణువు కంటే పైన ఇంకే ఇంకేం లేదు అది ఫైనల్ అంటే ఇంకోహల్ లేచి ఆ హిరణ్య శివుడు అని పేరు పెడతాడు వాడు వల్లి ఇంకో దుకాణం వా ఈ విష్ణువుకి ఆపోజిట్ వాళ్ళు అదే పోనే అదే పరమాత్మకి పేరు మార్చి అలా అనుకోడు దెబ్బలాడుకుంటాను వెళ్ళిద్దరూనూ విష్ణువు శివుడు దెబ్బలాడుకుంటాను దెబ్బలాడుకుంటే దేని గురించి దెబ్బలాడుకుంటున్నట్టు పేరు గురించి దెబ్బలాడుకుంటాను దానికే గాడ్ అని ఇంకో పేరు పెడతాడు మరొకడు అల్లా ఇంకో పేరు పెడతాడు పేరు మారిపోయేప్పటికి ఇంకా యుద్ధాలు వచ్చేస్తాయి దెబ్బలాట్లు వచ్చేస్తాయి ఇంకొక ఆయన వచ్చి ఈ శివుడు ఈ విష్ణువు రెండు వేరు వేరు కాదు ఒకటే అయిన మరొకటి మొదలు పెడతాడు హరిహరాద్వైతం అనేది అంటే ఆ హరిని యాక్సెప్ట్ చేస్తాడు హరాని యాక్సెప్ట్ చేస్తాడు రెండు వేరు కాదని మళ్ళీ ఇంకోటి ఏదో యాక్సెప్ట్ చేస్తాడు సో కైండ్ ఆఫ్ రికన్సిలియేషన్ తత్వాల వాట అసలు ముందు హరి హర కల్పితాం అనుకుంటే ఇంకా సమస్య లేదుగా అలా ఉండదు సో మన ఆయన గారు చెప్పింది ఏమిటంటే వీళ్ళందరూ కూడా హిరణ్య గర్భ టాపిక్లోనే మిగిలిపోయినారు దాన్ని దాటలేదు అంచేతనే మీకు ఇన్ని విభేదాలు వచ్చాయి హిరణ్య గర్భతత్వాన్ని మీరు దాటేస్తే విద్యా టాపిక్లో పడిపోతే అసలు విరోధమే ఉండదు ఎందుకంటే విరోధం ఉండాలంటే ద్వితీయం ఉండాలి ద్వితీయం లేకుంటే ఏం విరోధం చేస్తారు ఎవరితో విరోధం చేస్తారు దాట్ ఈస్ ది సీక్రెట్ కాబట్టి క్రిస్టియానిటీ ఉందనుకోండి ఇట్ కమ్సప్ టు హిరణ్య గర్భ అండ్ స్టాప్స్ వైష్ణవిజం ఉందనుకోండి కమ్సప్ టు హిరణ్య గర్భ అండ్ స్టాప్స్ అయ్యప్ప ఇజం ఉందనుకోండి కమ్సప్ టు హిరణ్య గర్భ అన్ స్టాప్స్ సేమ్ హిరణ్య గర్భ ఇన్ మల్టిపుల్ నేమ్స్ అండ్ ఫామ్స్ సో అంచేతనే ఆ దేవుడికి కూడా ఏదో ఒక రూపాన్ని కల్పించేటువంటి ప్రయత్నం కూడా మీకు సర్వత్రా కనపడుతుంది ఇదంతా కూడా అవిద్యా విషయంగానే ఉంటుంది అంచేతనే అవిద్యా విష విషయం టాపిక్ అవిద్యా టాపిక్ కనుకనే మతభేదాలు ఒకళ్ళ మీద ఇంకోహళ్ళు వాదోపవాదాలు తిట్టుకోవడాలు ఇవన్నీ కూడా వస్తాయి తిట్టుకోవడం తిట్టుకున్న వాళ్ళు కొట్టుకుంటారు అండి అదే కొట్టుకోవడం అంటే సడన్గా టకటకా కొట్టేసుకోరు ముందు తిట్టుకుంటారు కొద్దిసేపు అప్పుడు కొట్టుకోవడానికి మామూలుగా ఒకసారి ఈ టీవీలో షో వస్తుంది వీడు యాక్టర్ ఒక ఉంటాడు వాళ్ళు గుడ్లో నలుగురిలో పిలిచి చర్చ ఈనాటి చర్చ ఒకసారి వీడు అడిగాడు తలా తోకాలేదు ప్రశ్న ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఏదో అయ్యింది కదా అది అలా అవ్వడం మంచిది అంటారా కాదంటారా ఎవడే చూస్తుంది ఏం మంచిదే ఎవడైనా చూస్తాడా అందరూ అది అలా అయినప్పుడు ఫళ నాయని ఇలా అన్నాడు కదా ఇలా అలా అనొచ్చా అనకూడదా అని చూడండి కజ్జా పెట్టడానికి ఆ యాంకర్ కూర్చుని ఉంటాడు కజ్జా పెట్టడమే వాడి పని వీళ్ళిద్దరూ మాట్లాడదు ఒకడు ఒపీనియన్ చెప్పాడు వాడు పక్కనే కూర్చున్న ఆయన వీడు చెప్పిన దానికి భిన్నమైన ఒపీనియన్ అని చెప్పాడు చెప్పినప్పుడు ఆయన చెప్తుండగానే ఈ ఈ పక్కనే ఉన్నాడు కదా ఏ అలా కాదు అలా కాదని ఆయన చెప్తుండగానే చేయి ఊపుతూనే ఉన్నాడు అంటే ఆయన రాదు నువ్వు చేయి నా ముఖం మీద పెట్టదు నన్ను చెప్పని అని ఆయన చెప్తున్నాడు అలాగే వాళ్ళ దృష్టి సార్ ఎవరికి కొట్టేసుకున్నారు ఇద్దరు వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటుంటే ఆ యాంకరు చాలా మంచి అతను అతను మంచి సమర్థుడు అతను వేలమొహం వేసుకుని అలా ఉండిపోయాడు అది కొట్టుకోకండి బాబు అని చెప్పేసి వాళ్ళతో బదిమూలు పెడుతున్నాడు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు ఎవరెలా ఎవరెలా కొట్టుకున్నారు అంటే డైరెక్ట్గా వచ్చి కొట్టేసుకోరు ప్రారంభమవుతుంది వస్తు ఇదంతా కూడా అవిద్యా విషయమే విద్యా టాపిక్ే ఇదిగో అదే ఇక్కడ అవిద్యా విషయమేవ ఆత్మత్వేన ఉపగత ఈ అవిద్యా టాపిక్ ఏదైతే ఉందో అంటే హిరణ్య గర్భుడు లేవలదాకా వెళ్ళిపోయారనమాట ఆ హిరణ్య పరమార్థము అదే పరమతత్వము ఆత్మ బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో చెప్తున్నారే అది ఈ హిరణ్య అనుకున్నాడు ఒక ఇప్పుడు ఆయన అవిద్యా విషయంలో ఉన్నట్టా విద్యా విషయంలో ఉన్నట్టా మీరు చెప్పండి అవిద్యలో ఉన్నాడు అలా అనుకున్న ఆయన ఓ సద్బ్రాహ్మణుడు పైగా ఇప్పుడు తప్పు చేయడానికి బ్రాహ్మణుడేమిటి క్షత్రియుడేమిటి కాబట్టి తప్పుగా తెలుసుకోవటానికి వాడు బ్రాహ్మణుడు కాకూడదు తప్పుగా తెలుసుకుంటే వాడు బ్రాహ్మణుడు కాడా తప్పుగానే తెలుసుకున్నాడంటే ఇప్పుడు బ్రాహ్మణుడా క్షత్రియుడా పాయింట్ కాదు హౌ హీ గాట్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఈ కథ చిత్రం ఏంటంటే బ్రాహ్మణుడు తప్పుగా తెలుసుకుంటాడు క్షత్రియుడు కరెక్ట్గా తెలుసుకుంటాడు ఈ కథలో ఉన్న మజ అది అప్పుడు ఆ క్షత్రియుడు సిగ్గుపడతాడు అది కూడా రాబోతోంది ఎందుకని ఆయన బ్రాహ్మణుడు అండి నేను ఆయనకి దండం పెట్టాలి కానీ మరి ఆయనకేమో తెలుసున్నది తప్పు నాకు తెలుసున్నదే కరెక్టు అని ఆయన క్షత్రియుడు సిగ్గుపడతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు బుద్ధిమంతుడు మీరు సిగ్గుపడకండి జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి అలా ఏమి ఉండకూడదు నేను మీకు దండం పెడుతున్నాను నాకు మీరు చెప్పండి అంటాడు అది చాలా ముందుకు వెళ్ళక వస్తుంది ఆ కథ నేను ఉన్నబట్ట లెక్క చెప్పేశాను సరే ఇప్పుడు ఇక్కడ చక్కర్లు ఏమంటున్నారంటే ఆయనే చెప్తున్నారు కదా గార్గ్యో బ్రాహ్మణ వక్త ఉపస్థాప్యతే అలో ఆయన వచ్చాడు వక్త నేను మీకు పాఠం చెప్తాను అని వచ్చాడు ఆయన అలాగే వచ్చాడు ఆయన ఆయన రాలేదు పాఠం చెప్తాను అని వచ్చాడు వచ్చి ఏం పాఠం సరే చెప్పండి మహాశయ ఏం పాఠం చెప్తాడంటే మీకు సర్వోత్తమైన పరమాత్మ సత్యాన్ని చెప్తాను పరమార్థ సత్యాన్ని చెప్తాను ఆ పరమార్థ సత్యానికే ఆత్మ లేక బ్రహ్మ పేరు అందరూ అనుకునే పేరే అది మీకు చెప్పేస్తాను అని వచ్చాడు భక్త కావడం ఎప్పుడు కూడా నేర్చుకునే ఉత్సాహంలో ఉండాలి కానీ చెప్పేస్తాననే ఉత్సాహంలో ఉండకూడదు ఎందుకంటే అలా ఉన్నాడంటే అప్పటికే కొంత లోటు వచ్చేసింది అంటే అతను ఇంకా తగినంత నేర్చుకోకుండా కంగారు కంగారుగా చెప్పేసి హడావుల్లో ఉన్నాడని స్పష్టం మనకి లోకంలో అటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు సో నాకు కనపడుతూ ఉంటారు స్వామీజీ నేను ఇంకా చదివింది చాలు ఇంకా ఏమైనా ఒక ప్రసర మిగులుంటే తర్వాత చదువుతాను ప్రస్తుతానికి ఒక ఆచార్య పదవి స్వీకరించేసి నేను పాఠం చెప్పేస్తున్నాను అని మొదలుపెట్టడం ఏం పాఠం చెప్తారు ఏదో చెప్పడం ఏవో విని వాళ్ళు కొంచెం అమాయకులైతే ఏది ఏది చెప్పినా నడిచిపోతుంది సో వెరీ అన్ఫార్చునేట్ ఒక లోతైన అధ్యయనం చేయకుండా పాఠం చెప్పడానికి కంగారు పడినటువంటి వక్తైన గార్గ్యుడు ఆయన పేరు సద్బ్రాహ్మణుడు ఆయన్ని ప్రవేశపెడుతోంది శృతి ఉపస్థాప్యతే మన ముందుకు తీసుకొస్తోంది తద్విపరీతాత్మదు అజాత శత్రు శ్రోత అజాత శత్రు అని ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రసక్తస్యవ నిషేధ అజాతశత్రుహో అనే విశేషణం బ్రాహ్మణుడికి క్షత్రియుడికే ఉంటుంది ఎందుకంటే క్షత్రియుడికే సన్ అవకాశం ఉంటుంది కాబట్టి క్షత్రియు ఉండే అవకాశం ఉన్నవాడికి క్షత్రి శత్రువు లేడు అని చెప్తారు బ్రాహ్మ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే బ్రాహ్మణుడికి శత్రువు ఉండకూడదు శత్రువు ఉంటే వాడు బ్రాహ్మణుడికి లోపమేది అంచేత బ్రాహ్మణుడిని పట్టుకుని అజాత శత్రువు అని ఎవరు అండరు ఎందుకంటే ప్రసక్తి ఉండాలి ప్రసక్తస్యవ నిషేధ సందర్భం లేని నిషేధం ఉండదు ఆయన ఆయన పేరును బట్టి చెప్పేయచ్చు అజాత శత్రువు అంటే క్షత్రియుడు ధర్మరాజు గారికి కూడా ఆ పేర్లుండే అబ్రహాం లింకన్ కూడా ఉండే పేరు ఎనిమిస్ అందరినీ ప్రేమగా చూసేవాడు యుద్ధం చేసిన వాడిని కూడా సో ఆ ఆయనకి తెలుసు ఈ హనన్యగర్భతత్వం ఉన్నదే ఇది నామరూపాత్మకము దేశకాల పరిచ్ఛిన్నము కాబట్టి ఇది సోపాధికము ఉపాధితో కూడినది కాబట్టి పరమార్థ సత్యం కాదు అని ఆయనకి తెలుసు ఆ పరమార్థ సత్యమైన అద్వయ పరబ్రహ్మ కూడా తెలుసా ఆయనకి కానీ తెలుసున్నవాడు మామూలుగా ఉంటాడు నేను చెప్తాను అండ్ ఎప్పుడైనా సభలో ఫలానా టాపిక్ మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుందండి అని ఒక ఆయన అంటాడు అంటే అని ఓ నలుగురు ముందుకు వచ్చేస్తారు ఆ సరే మీరు ఆగండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదురుగానే మీరు ఆపాలి వాళ్ళని కానీ ఒకడు ఉంటాడు ఓ మూల కూర్చొని వాడు ఏం మాట్లాడతాడు మీకు తెలివితేటలు ఉంటే ముందు వెళ్ళి ఆయన్ని అడగాలి ఏమంటే మీరు మౌనంగా ఉండిపోయారు మీ అభిప్రాయం చెప్పండి ఆయన ఆయన తెలుస్తుంది తెలుసున్నవాడు మౌనంగా ఉండిపోతాడు వింటాడు పాపం వాళ్ళు చెప్తా ఉంటున్నారు కదా చెప్పని ముఖే ముఖే సరస్వతి అని ఓపెన్ మైండ్తో వింటాడు చూడండి అజాతశత్రువు ఆయనకి సత్యం తెలుసు తద్విపరీత ఆత్మ అంటే రామరూప ఉపాధిరహితమైనటువంటి పరమాత్మ తెలుసున్నవాడు దృక్ సాక్షాత్కారము గల జ్ఞాని ఆయన కానీ ఆయన వక్తగా ముందుకు రాలేదు శ్రోతగా నిలబడి ఉన్నాడు శృతి ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకోండి అక్కడ శ్రోత ఉపస్థాప్యతే అని అనువృత్తి చేసుకోవాలి ఏ వంహీయత ఏమన్నా ఎందుకండి ఈ కథ ఎందుకండి పరమాత్మతత్వాన్ని చెప్పచ్చు కదా ఎందుకు ఈ కథ ఎవరో ఇద్దరిని ప్రవేశపెట్టడం సత్యం తెలియని వాడిని వర్త చేయడం సో దట్ వాడి చెప్పిందంతా పూర్వపక్షం కూర్చుంటుంది ఎప్పుడు కూడా తప్పుగా ఉండేది పూర్వపక్షం అంటే మొట్టమొదటి ముందుకు వచ్చే పక్షం మొట్టమొదటి ముందుకు వచ్చి పక్షం ఎప్పుడూ కూడా ఫైనల్గా కొట్టివేయబడుతుంది అంచేతనే దానికి పూర్వపక్షం అవుతారు సో ఒకని పెట్టడం వక్త ఫైనల్గా అర్థదాకా వినకుండా విని విని విని విని మౌనంగా ఉన్నాయన ఆయన్ని పుష్ చేస్తే కానీ మాట్లాడలేదు ఆయన మాట్లాడింది సిద్ధాంతం అవుతుంది సో ఈ పూర్వపక్ష సిద్ధాంత ప్రక్రియతో పాఠాన్ని చెప్పినట్లంటే ఆ తత్వాన్ని చాలా బుద్ధికి బాగా వస్తుంది అందుకోసం ఈ కథని శృతి మన ముందు పెడుతోంది పూర్వపక్ష సిద్ధాంతాఖ్యాయికారూపేణ సమర్ప్యమాణ అర్థ శ్రోతు వశనేతి ఎంత సరళంగా ఉందండి భాష భాష్యకారుల యొక్క భాష సరళం ఉంటే ప్రసన్నంగా ఉంటుంది కానీ గంభీరంగానే ఉంటుంది కానీ ప్రసన్నంగా ఉంటుంది అంటే తేత మజ్జిగ తాగుతున్నట్టుగా ఉంటుంది అంత సింపుల్గా ఉంటుంది సో ఆయన అంటారు అర్థ ఏదైనా టాపిక్ ఏదైనా విషయం సమర్ప్యమాన అంటే మీ ముందు పెట్టాలి మీ ముందు పెట్టబడుతుంది సో అది అంటే ఉపదిశ్యమాన అనమాట మనకి ఉపదేశిస్తుంది ఎలాగా పూర్వపక్షము సిద్ధాంతము ఆ రెండింటినీ కథలో చొప్పించి పూర్వపక్ష సిద్ధాంతాలని కథలో చొప్పించి ఆ కథ రూపంగా కనుక మీ ముందు ఉపదేశాన్ని పెడితే అది వినివాడి చిత్తానికి తేలికగా వశమవుతుంది అంటే బుద్ధిలో చక్కగా ప్రవేశిస్తుంది విపర్యేహి తాస్త్రవత్ కేవల అర్థానుగమవాక్యై సమర్ప్యమాణ దుర్విజ్ఞేయ సత్ అత్యంత సూక్ష్మవాత్ వస్తున పూర్వపక్షసిద్ధాంత ప్రక్రియ బైనరీ మెథడ్ అంట ఎందుకు ఇది ఎందుకంటే హి ఎందుకంటే విపర్యే అలాగే దానికి డిఫరెంట్గా చెప్పండి మీరు విపరీతం అంటే డిఫరెంట్ అంటే పూర్వపక్షము సిద్ధాంతము కాకుండా డైరెక్ట్గా చెప్పేయడం ఉదాహరణకి తర్కశాస్త్రం తర్కశాస్త్రం మీరు తర్కసంగ్రహం చదివారు కొంతమంది ఎలా ఉంటుంది పూర్వపక్షం ఉండదు సిద్ధాంతం ఉండదు ఎలా ఉంటుంది సో సప్తపదార్థ అని మొదలైపోతుంది ఏమిటది ఏమిటి అసప్త పదార్థాలు ఏదో ఉంది ద్రవ్య గుణ ద్రవ్య గుణ అభావా సప్త పదార్థ ద్రవ్యము గుణము క్రియ తర్వాత సంయోగము సంయోగం కాదు సమవాయము సంయోగం గుణాల్లో పడింది సమవాయము అభావము ఇలాగా ఎట్సెట్రా ఎట్సెట్రా ఏడు పదార్థములు గలవు ఆత్మ ఆత్మ గుణంలో ఆత్మ కూడా పదార్థమే ఆత్మ అది కూడా ద్రవ్యమే సప్త పదార్థ అది కూడా పదార్థమే పద నవద్రవ్యాణి తొమ్మిది ద్రవ్యములు గలవు చతుర్వింశతి గుణా ఇరవై నాలుగు అని ఇంకా అక్కడి నుంచి సమవాయ సమవాయ సంబంధము గంధవతీ పృథివీ గంధవతీ పృథివీ అంటే సమవాయ సంబంధ అవచ్ఛిన్న గంధత్వావచ్ఛిన్న గంధనిష్ట ఆధేయతానిరూపిత అధికరణ తావద్వృక్తిమత్వం పృథివ్యాహ లక్షణం ఇది పృథివీ యొక్క లక్షణము అనింత పొడుగు అని అవచ్ఛేదక ధూళి బాగా పెట్టి సో అవ అవచ్ఛన్నా వచ్చ ఏదో దుమ్ము రేక్కొట్టినట్టుగా ఉంటుంది సమవాయ సంబంధ వచ్చిన్న కార్యతా తాదాత్మ్య సంబంధ కారణత్వం అసమవాయ కారణ సమవాయ కారణత్వం సమవాయ సంబంధ వచ్చిన కార్యతా నిరూపిత సమవాయ కారణత్వం అసమవాయ కారణత్వం ఏమర్థమవుతుంది అని ఈ విధంగా ధూళి రేక్కొట్టినట్టుగా ఉంది ఆయన శంకర్లు ఎలా మాట్లాడేస్తున్నారో చూడండి తర్కశాస్త్రము వలె ఆయన